ఎందుకండి నిర్గుణుడని చెప్తుంటే ఈ గుణ సంపన్న హాని గోడ ఎందుకు పెట్టాడు మీదంటే నిర్గుణుడంటే ఏమన్నా అసలు ఏమన్నా దుచ్చి ఉందా దాంట్లోనూ ఇప్పుడు పాయసము నిర్గుణంగా పాయసం తయారు చేస్తే వాళ్ళైనా ఎంజాయ్ చేయగలుగుతారు కదండి ఎలా ఉండాలి పంచదారం ఉండాలి ఏలపలు ఉండాలి కిస్మిస్సులు ఉండాలి తర్వాత కాజులు ఉండాలి తర్వాత కర్పూరం కూడా కర్పూరం కర్పూరం అనే అంటారా పచ్చ కర్పూరం ఉండాలి తర్వాత మంచి ఘుమఘుమలాడే మంచి నెయ్యి ఉండాలి నీ ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కానీ కళ్యాణ గుణ సంపన్నంగా ఉండాలా పాయసం లేకపోతే నిర్గుణంగా ఉండాలా ఆఖరికి భగవంతుణ్ణి పాయసం లే వెలిగి దేవాలయాలన్నీ పాకశాలలుగా తయారయ్యాయి ఉంటే పేరుకి దేవుడు మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ప్రముఖ స్థానమా లేకపోతే లడ్డూ తయారీ కేంద్రానికి ప్రముఖ స్థానమా మీరు చెప్పండి కాబట్టి పాకశాల కింద మార్చి పారేశారు దాంట్లో ఉండే సైకాలజీ ఇంకో ఇది ఇక్కడి నుంచి వచ్చింది ఈ సైకాలజీ అక్కడికి అలాగే తెలియదు అది మీరు కూడా తిరిగి అంటే పర్వాలేదు కానీ అది గుణాలన్నీ దానివల్లే ఉన్నాయి అంటే వాళ్ళనే ఉంటుంది నిర్గుణం ఏ గుణములు లేవు గుణములను ప్రకాశింపజేయడం మాత్రం కార్యం ఓకే ఇప్పుడు అవతారికి చూడండి ఉపాధి భూత పాణిపాదాది ఇంద్రియ అధ్యారోపణాత్ ధ్యేయ సశంకా వాక్యాన్ని మీరు కరెక్ట్గా ప్రతి పదాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి ఇప్పుడు చేతులు కాళ్ళు చేతుల్లో కాళ్లలో ప్రకటమయ్యే శక్తి పరమాత్మ శక్తియే కదా కానీ ఆ పరమా కాబట్టి పా పాణిపాదముల ద్వారా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు ప్రకటమవుతున్నాడు అంటే ఏమైనట్టు పాణిపాదములు పరమాత్మకు ఉపాధులయ్యాయి ఎలక్ట్రిసిటీకి ఫ్యాను దీపము ఉపాధి అయినట్టుగా పరమాత్మకు చేతులు కాళ్ళు ఉపాధి అయ్యాయి ఆ ఉపాధుల ద్వారా పరమాత్మ ప్రకటమవుతున్నాడు అవి లింగములు వీటిని బట్టి పరమాత్మని మనం ఊహించవచ్చు కాబట్టి కానీ మనం ఏం చేసాం ఉపచారం చేసి కూర్చోబెట్టాం ఏం ఉపచారం చేశాం చేతులన్నీ పరమాత్మలే కాళ్ళన్నీ పరమాత్మలే ముక్కులన్నీ పరమాత్మలే చెవులన్నీ పరమాత్మలే అని ఉపచారం చేశాం ఈ ఉపచారం ఉపచారం యొక్క లక్షణం తెలియని వాడు ఎవడైనా అబ్బో ఆ ధ్యేయ బ్రహ్మకి ఎన్ని చేతులో ఎన్ని కాళ్ళు ఎన్ని ముక్కులో అనుకుంటాడు అలా అనుకునే తెలుగు తెలుగు పండితుడు కూడా ఒకళ్ళు ఉంటాడు ధ్యేయస్ తద్వర్త ఆశంక చేతులు కాళ్ళు ముక్కులు నోళ్ళు ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు ఉన్నాయి అనే ఆశంక అటువంటి ఆశంకృషత మా భూత్ అది రాకూడదులో అటువంటి ఆశంక రాకూడదు మా భూత్ మా భూత్తులో ఆ పోయింది ఆ ఉండదు అభూత్ అది మా భూ ఆ ఉండదు అటువంటి ఆశంక పెట్టుకోకుండా సుమా మీరు బయటకు వెళ్ళి తత్వ విధానంలో చెప్పారు చేతులన్నీ పరమాత్మ వేట కాళ్ళు అలా పెట్టుకోండి సుమా అండి ఆయన పరమాత్మకి చేతులు కాళ్ళు లేవు ఉండవు అటువంటి ఆశంక రాకూడదు ఇది ఏవమర్థ శ్లోకారంభ అటువంటి ఆశంక ఏ ఒక్కడికి ఎట్టి సందర్భంలోనూ రాకూడదని ఈ శ్లోకం ఆరంభమవుతోంది ఓకే సర్వేంద్రియ గుణాభాసం ఇంద్రియ గుణములన్నిటి కూడా ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు ఎవండి మీరు చెప్పండి ఈ భూలోకంలో భూమండలం మీద ఎక్కడ ఏ ద్వీపం వెలిగినా ఆ సూర్యకాంతి నుంచే వచ్చింది మీరు ఆయిల్ దీపాలు పెట్టినా కూడా ఆ దీపాలన్నీ కూడా ఆ సూర్యకాంతి నుంచే వచ్చింది ఆయిల్ దీపంలో ఉండే శక్తి కూడా సూర్యకాంతి నుంచే వచ్చింది సో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే మొక్కలు ఆ కాంతిని అందుకుని ఆ శక్తిని అందిపుచ్చుకుని ఆయిల్ తయారు చేస్తాయి నూనె ఆ నూనెలో నిక్షేపిస్తాయి ఆ శక్తిని ఆ అంజకనే నూనెలో ఒత్తిని వేసి మీరు వెలిగిస్తే కక్కమని వెలిగిస్తుంది ఆ శక్తి దాంట్లోకి వచ్చింది ఎక్కడ ఈ దీపాలు కూడా సూర్యకాంతియే మనకి ఎవరికి ఇస్తుంది ఏదో పవర్ హౌస్ నుంచి వచ్చింది అనుకుంటుంది పవర్ హౌస్లోకి ఎక్కడి నుంచి వచ్చింది కోల్ నుంచి వచ్చింది కోల్లోకి ఎలా వచ్చింది చెట్ల నుంచి వచ్చింది చెట్లలోకి ఎలా వచ్చింది సూర్యు నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ దీపం వెలిగినా అది సూర్యప్రకాశమే కాని ఈ దీపాలు ఎన్ని కూడా సూర్యుని ఎందు వాస్తవంగా లేదు దృష్టాంతాలు అనేక దృష్టాంతాలు చెప్పడం అన్నది ఒక లక్షణం సో తరంగములు కెరటములు ఎన్నుంటే అన్నీ సముద్రంలోనే ఉన్నాయి అదేవిధంగా సకల ప్రాణుల యొక్క ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా ఆ పరమాత్మ చైతన్యమునందే ఉన్నది సర్వేంద్రియ గుణాశాసం సో ఆ చైతన్యంలోనే ఉన్నాయి ఇప్పుడు చూపు అన్నాడు అనుకోండి చూపు కన్ను అంటే చూపు అర్థం చూపు ఇక్కడికే ఈ ఫిజికల్ కాదు ఫిజికల్ చాలామంది ఏం చేస్తారంటే అలంకారం రూ ఉంటారు కళ్ళకి అలంకారం చేస్తారు కళ్ళకి అలంకారం అనేది శుభ్రంగా శుక్షిగా పెట్టుకుంటే అదే అలంకారం కాటుక ఆరోగ్యం కోసం వచ్చిన ఆరోగ్యము సౌందర్యము కూడా సో ఎనీవే సో కన్ను అంటే ఈ అలంకారం చేసేది కన్ను కాదు చూపు ఆ చూపు సో చూపు అంటే ఏంటండి రూపజ్ఞానము అంతే కదా రూపము రంగు తెలియదు జ్ఞానం అయిందా లేదా రూపజ్ఞానము అంటే జ్ఞానము జ్ఞానము అంటే చైతన్యం నుంచి వచ్చింది ఏమంటే చెవి అంటే ఏమిటి శబ్ద జ్ఞానము అంటే ఏమిటి జ్ఞానము అంటే మళ్ళీ చైతన్యం నుంచి వచ్చింది నోరు అంటే రస జ్ఞానము అంటే మళ్ళీ జ్ఞానము అంటే మళ్ళీ చైతన్యం నుంచి వచ్చింది అది కాబట్టి సకల ఇంద్రియ వ్యాపారముల దేవుడు తొంగు చూస్తూ ఉన్నాడు ఆ భాష అంటే తొంగు చూస్తూ ఉన్నాడు తొంగి చూస్తున్నాడా లేదా సర్వేంద్రియ గుణాభాసం భాష్యకారులు సర్వేంద్రియ గుణాభాసం సర్వాణి చెతాని ఇంద్రియాణి కర్మధారక సమాస సర్వేంద్రియానే అవుతుంది అన్ని ఇంద్రియంలో ఏమిటవి శ్రోత్రాదీని చెవి మొదలైనవండి చెవి మొదలైనవి ఏమిటవి మొదలైనవి అంటే ఎలాగా అది ఏమిటో చెప్పండి బుద్ధీంద్రియ కర్మేంద్రియాఖ్యాని ఆయన మొత్తం ఇంద్రియాల లిస్ట్ అంతా చెప్తున్నారు బుద్ధీంద్రియాన్న జ్ఞానేంద్రియాన్న ఒక్కటే సో చెవి కన్ను ముక్కు నాలుక చర్మము ఇవి జ్ఞానేంద్రియము కర్మేంద్రియముడు వాక్పాడి పాదపాడు ఉపస్థాహ ఈ ఐదు ఇంద్రియాల ఈ ఐదు ఐదు పవి ఇక్కడతో అయిపోలేదు ఇంద్రియాల లెక్క ఇంద్రియా ఇంకో లోపల కూడా ఉన్నాయి ఈ లెక్క ఎన్నోసార్లు వేసిన లెక్క ఎప్పటికప్పుడు కొత్తగా ఉందని అనుకోకూడదు మీరు ఎప్పుడు మామూలు లెక్క ఇది ఓకే ఎప్పటికప్పుడు కొత్త పాటలా అనుకోకూడదు అంతఃకరణే చంతఃకరణే అంటే ద్వివచనం అది అంతఃకరణం అంతఃకరణే అంతఃకరణ అని ద్వివచనం రెండు లోపల రెండు ఉన్నాయి రెండు ఇంద్రియాలు ఏమిటవి బుద్ధి మనసి ఇంటలెక్ట్ ఇమోషనల్ మైండ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ బుద్ధి అంటే ఇంటలెక్ట్ మనస్సు అంటే బుద్ధిశ్చ మనశ్చ బుద్ధిశ్చ మనశ్శ బుద్ధి మనసి పరవల్ లింగం ద్వంద్వ తత్పురుషయో ద్వంద్వలో తత్పురుషంలోనూ లింగం పర్వతి పదానికి వచ్చినట్టు వస్తుంది మనశ్శబ్దానికి వచ్చినట్టు వస్తుంది లింగం మనహ మనసి మన మనసి బుద్ధి మనసి సో ఇవ ఇవి ఇంద్రియాలు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇవి ఈ ఇంద్రియములన్నింటిలోనూ ఇంద్రియాలను అన్నీ మనం తీసుకోవాలి ఎందుకంటే ఏమన్నా అన్నీ తీసేసుకుంటున్నాడో అలాగే అవసరమైన అంటే అవసరమే ఎందుకంటే కన్నులో దేవుడు తొంగి చూస్తున్నాడు కన్నులోనే కాదు చెవిలో కూడా తొంగి చూస్తున్నాడు అక్కడే కాదండి కాళ్ళలో కూడా తొంగి చూస్తున్నాడు చేతుల్లో కూడా తొంగి చూస్తున్నాడు అంతేకాదు మీ ఇమోషనల్ మైండ్ ముందు చూడండి అక్కడ ఇంటలెక్ట్ వ్యాకరణం గురించి తెలుసుకునే బుద్ధి ఉన్నది చూసారా అక్కడ ఉన్నాడు అన్నీ సమానమే ఏ ఏమిటి సమానము అంటే పరమాత్మకు ఉపాధి అభిత అనే అంశంలో ఇవన్నీ సమానమే కాబట్టి ఎలక్ట్రిసిటీకి ఉపాధి చెప్పమన్నాను ఇప్పుడు ఏం చెప్తారు మీరు లైటు ఫ్యాను ఆపేస్తారా అక్కడ ఆ టీవీ చెప్పచ్చు ఏ హీటర్ చెప్పచ్చు థియేటర్ చెప్పాం కాబట్టి కోలర్ చెప్పకూడదని అనుకోవద్దు కూలర్ కూడా చెప్పండి కాబట్టి ఇది కూడా చెప్పచ్చు సెల్ ఫోన్ కూడా చెప్పచ్చు సెల్ ఫోన్ కూడా ఎలక్ట్రిసిటీయే కాబట్టి చాలా చెప్పచ్చు ఇలాంటివి చాలా చెప్పచ్చు ఎలక్ట్రో మ్యాగ్నెట్ అని ఉంటుంది ఆ మ్యాగ్నెట్ కూడా చెప్పచ్చు ఎలక్ట్రిసిటీ ఎందుకని ఇన్ని ఎందుకు చెప్తున్నారు అంటే అన్ని సమానమే ఏమిటి సమానం ఇవన్నీ సమానం ఎలా అంటే ఎలక్ట్రిసిటీ యొక్క మహిమ ప్రకటం చేయుటలో చేయుటలో ఇవన్నీ సమానమే అదేవిధంగా జ్ఞేయోపాధిత్వ్యవాత్ సర్వేంద్రియగ్రహణేన గృహ్యంతే ఆ జ్ఞేయ బ్రహ్మపు ఉపాధి అబుట అనే అంశంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరింద్రియాలు అన్నీ సమానమే కాబట్టి సర్వేంద్రియ చేత ఆ సర్వాణే శబ్దం చేత జ్ఞానేంద్రియాలు ఒక్కటే కాకుండా కర్మేంద్రియాలు కూడా కలుపుకో బాహ్యేంద్రియములే కాకుండా అంతరింద్రియాలు కూడా కలుపుకో ఎందుకంటే వీటన్నిటి ఆ పరమాత్మయే ప్రకాశిస్తూ ఉన్నాడు అవి చ అంతఃకరణోపాధి ద్వారే ఏవా ఉపాత్వము ఇ శంకరులు భాష్యకారులు ఒక విషయాన్ని సమగ్రంగా చర్చించడానికి పూనుకున్నప్పుడు కొంచెం రిలేటెడ్ ఇష్యూస్ కూడా చెప్తారు ఇప్పుడు చెవి కన్ను అని మీరు అంటున్నారే కానీ వాస్తవంలో చెవి కన్ను వాటి ఎందు పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అంటే ముందు మనస్సులో ప్రకాశించి తద్వారా చెవిలోనూ కన్నులోనూ ప్రకాశిస్తున్నాడు మనస్సును విడిచిపెట్టేసి డైరెక్ట్గా చెవిలోకి వచ్చేయడు నిజానికి చెవి వింటోంది అని మీరన్నా వాస్తవానికి మనస్సే వింటోంది చెవి ద్వారా వింటోంది ఇప్పుడు కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు అన్నట్టు కిటికీ చూడదు కిటికీ వెనకాలన్నవాడు చూస్తాడు కన్ను చూడదు కన్ను వెనకాలన్న మనస్సు చూస్తుంది మనస్సు ద్వారా పరమాత్మ కన్ను కన్నులో ప్రకటమవుతున్నాడు మనస్సు ద్వారా మనస్సు ద్వారా చెవిలో ప్రకటమవుతున్నాడు కాబట్టి పరమాత్మకు కన్ను ఉపాధి అని మీదన్నా వాస్తవంలో ముందు మనస్సు ఉపాధి అయ్యి మనస్సు ద్వారానే కన్ను చెవి పరమాత్మకు ఉపాధులు అవుతూ ఉంటాయి అన్నమాట చెప్పాను ఓకే అత అంతకరణ బహిష్కరణోపాధిభూతై సర్వేంద్రియై అధ్యవసాయ సంకల్పశ్రవణవచనాది అవభాసతే కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్తున్నామంటే పరమాత్మ చక్కగా ప్రకాశిస్తున్నాడు జ్ఞేయబ్రహ్మ ప్రకాశిస్తున్నది అవభాసతే ఎలా ప్రకాశిస్తోంది చూడండి అంతఃకరణాలు అంటే బుద్ధి మనస్సు బహిష్కరణములు అంటే కన్ను చూపు ఇత్యాదు వీటన్ని ఇవన్నీ ఉపాధులు ఇటువంటి ఉపాధుల రూపంగా ఉన్న అన్ని ఇంద్రియ గుణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు తృతీయ విభక్తికి గుండా ద్వారా అనర్థం తృతీయ చుక్షుషా అవభాసతే అంటే కన్ను గుండా కన్నుద్వాహ ప్రకాశిస్తున్నాడు ఓకే మీరు ఈ ద్వారా అనే మాటను చూసారా ద్వారా అన్నది సంస్కృతం ద్వార అనే శబ్దానికి తృతీయా యొక్క అది కూడా తృతీయనే ఓకే కన్ను ద్వారా ప్రకాశిస్తున్నాడు దాన్ని మీరు ఆ తృతీయని ఈ ద్వారా అనే కన్నుకు పెడితే కన్నుతో ఎలక్ట్రిసిటీ ఫ్యాన్తో తిరుగుతోంది బల్బుతో వెలుగుతోంది కూలర్తో చల్లబరుస్తుంది హీటర్తో వేడి చేస్తుంది అత అనే పదానికి అర్థం విభక్తి విభక్తి జ్ఞానం ఉండాలి ఈ రోజుల్లో భాషా భాషలు జరిగినవి తప్ప విభక్తి జ్ఞానాలు కొంచెం జనాలకి అంటే కథలు వినడానికి బాగా అలవాటు పడిపోయి మనస్సుకి పదును పెట్టడం అనే లక్షణం తప్పిపోయి లేడ్ బ్యాక్ శ్రవణం లేడ్ బ్యాక్ అంటే మీరు కుర్చీపెట్టాలి అనుకోండి నా అభిప్రాయం కాదు అంటే చెప్తో చె నీ నీ పన్ను చూసుకో మా పన్ను మేము చూసుకుంటామని చెప్పేది అలా ఉండకూడదు క్లాస్ రూమ్లో ఉన్నట్లుందా ఎనీవే కాబట్టి ఈ అంతఃకరణ బహిష్కరణలనే ఉపాధి రూపంగా ఉన్న అన్ని ఇంద్రియ గుణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు అవభాసతే అన్ని ఇంద్రియముల యొక్క గుణములు గుణములు అంటే కావ్యములు సపరజసమో గుణాలు కాదు కావ్యములు ఏమిటా కావ్యములు అధ్యవసాయ అంటే నిశ్చయాత్మకమైనది నిశ్చయము బుద్ధి బుద్ధి యొక్క కార్యండి రెండు నాలుగు ఎంత రెండు నాలుగు అది బుద్ధి అది బుద్ధి ఏమన్నా సందేహంగా లేదు అది బుద్ధి అదే అధ్యవసాయ సంకల్ప క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేదో చేయాలని మీరు అనుకున్నారనుకోండి అదిగో అది సంకల్పం ఓకే ఇవి రెండు అంతరింద్రియాలు ఇంకా బాహ్యేంద్రియాల దగ్గరికి రండి శ్రవణ శ్రవణ అంటే జ్ఞానేంద్రియం వచన అంటే కర్మేంద్రియం అన్నీ కవర్ చేశారు చూడండి అంతరింద్రియాలు జ్ఞానేంద్రి అంతరింద్రియాలు రెండు జ్ఞానేంద్రియానికి మొచ్చు ఒకటి అంటే మొచ్చు అంటే శాంపులు కర్మేంద్రియానికి శాంపులు ఒకటి పెట్టి ఆది శబ్దం చేత వీటన్నింటి ద్వారా అంటే నిశ్చయించుట సంకల్పించుట వినుట పలుకుట మొదలైన ఇంద్రియ వ్యాపారముల ద్వారా పరమాత్మను ప్రకాశిస్తున్నాడు అవభాసతే ఇది ఇతి అంటే ఇతిహేతో ఈ కారణంగా సర్వేంద్రియ గుణాభాసం ఈ కారణంగా పరమాత్మకి సర్వేంద్రియ గుణాభాసం అని మనం వర్ణించవచ్చు అంటే తాత్పర్యం ఏమిటంటే సర్వేంద్రియ వ్యాపారై వ్యాపృతమివ తేయం ఇర్థ ఇప్పుడు వ్యాపారము అంటే ఫంక్షన్ వ్యాపృతము అంటే ఫంక్షన్ ఇప్పుడు కన్ను ఉందండి కన్ను తెరిచి ఉన్నంతసేపు కూడా చూస్తూనే ఉంటుంది వ్యాపృతం అది ఎంగేజ్ అయ్యే ఉంటుంది ఫంక్షనింగ్గానే ఉంటుంది చూస్తున్నంతసేపు కూడా అలా అనుకోండి ఇంకా చూడ్డం మానేయాలంటే ఏం చేయాలి కళ్ళు మూసేసుకోవాలి చెవి అది ఎప్పుడు నిద్రపోయేదాకా వింటూనే ఉంటుంది ఏమండి కాళ్ళు అప్పు అప్పుడప్పుడు నడుస్తాయి అప్పుడప్పుడు నడవవు నడిచినప్పుడు నడుస్తాయి చేతులు పట్టుకున్నప్పుడు పట్టుకుంటాయి ఇప్పుడు కన్ను చెవి తీసుకోండి కన్ను చూస్తూనే ఉంది చెవి వింటూనే ఉంది అలాగే పరమాత్మ కంటిలో ప్రకాశిస్తున్నాడు కదా కన్ను ద్వారా ప్రకాశిస్తున్నాడు చెవి ద్వారా ప్రకాశిస్తున్నాడు అంటే పరమాత్మ కూడా ఎప్పుడూ అలా పనితోటి అలాగా ఇంక అసలు ఎక్కడా ఖాళీ లేకుండా అలా పని చేసేస్తూ ఉన్నట్టదు అలా ఉన్నట్టు ఇవా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చాలా కష్టపడిపోతుంది ఎలా తిరిగేస్తోంది ఎలా వెలిగేస్తోంది ఎప్పుడు తిరిగేస్తోంది ఎప్పుడు వెలిగేస్తోంది అన్నది సార్ అనకూడదు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ తిరిగేయో తిరిగేస్తుందా అన్నట్టు ఉంటుంది వేసుకోవాలి ఇవా పక్కనే ఇవా పెట్టుకోవాలి ఇవా తీసేస్తే అంతా ద్వైతమే ఇవా పెట్టేస్తే అంతా అద్వైతమే ఏమండి ఇప్పుడు బంగారము అనేకం అయిపోయింది అనకూడదు అనేకం అయిపోదు ఒకటే అనేకం ఎలా అయిపోతుంది అయిపోదు అనేకమైపోయినట్లుగా కనబడుతుంది ఇవా సో పరమాత్మ కూడా కళ్ళతో చెవులతోటి బుద్ధితో మనస్సుతో ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఈ పనులన్నీ పరమాత్మే చేసిస్తున్నాడని మీరు అనుకోద్దు ఇవన్నీ పనులు చేస్తున్నాయి ఈ పనులన్నీ కూడా పరమాత్మ ఏదే ఉన్నాయా అన్నట్లు వ్యాపృతమివ తజ్ఞేయం ఆ పరమాత్మ అలా ఉన్నది ఇర్థ దీనికో దృష్టాంతం చెప్పారు ధ్యాయీవ లేలాయతి వా ఇది శృతే ఇప్పుడు ధ్యానము చేస్తోంది ధ్యానం చేయడం అంటే మనస్సు సంకల్పిస్తోంది అని అర్థం అంటే ఏకాగ్రమై ఉన్నది మనస్సు ఏకాగ్రముగా ఉన్నది ధ్యానము చేస్తోంది అయితే మనస్సు ధ్యానం చేస్తోంది మనస్సులో ప్రకాశించే పరమాత్మ కూడా ధ్యానం చేస్తున్నాడు అనకూడదు ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నాడు ధ్యానం తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏమిటి ఏమిటి ఎలక్ట్రిసిటీ తిరుగు ఉన్నది కాదు తిరుగుతున్నట్లుగా ఉన్నది అర్థమైందా తిరుగుతుంది అనకూడదు మళ్ళీ చెప్తా ఫ్యాన్ తిరుగుతోంది ఎలక్ట్రిసిటీగా ఉన్నది దీపం వెలుగుతోంది ఎలక్ట్రిసిటీ వెలుగుతున్నట్లుగా ఉన్నది హీటర్ వేడి చేస్తోంది ఎలక్ట్రిసిటీ వేడి చేస్తున్నట్లుగా ఉన్నది అర్థమైందండి తెలిసిందా తెలియలేదా తెలిసింది ఇప్పుడు చెప్పండి మనస్సు ధ్యానం చేస్తోంది పరమాత్మగా ఉన్నది ధ్యాయతీవా ఓకే మనస్సు ఆందోళనగా ఉన్నది పరమాత్మ ఆందోళనగా ఉన్నట్లుగా ఉన్నది లేలాయతీవా అని శృతి గృహదారం యొక్క శృతి ఆ శృతి అర్థమైతే మీకు ఆత్మతత్వం అర్థమైపోయింది దీన్ని నేనే ఇంకో భాష మార్చి చెప్తా చూడండి ఆందోళన ఉన్నా ప్రశాంతంగా ఉన్నా మనస్సే పరమాత్మ కానే కాదు పరమాత్మ ఆందోళనగానూ ఉండదు ప్రశాంతంగానూ ఉండదు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది ఎలాగంటే చంద్రుడు నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు మురికిగా ఉంటే బింబం ప్రతిబింబం కూడా మురికిగా ఉంటుంది అంటే వెలవెలబోతో ఉంటుంది మీరు కదిలితే ప్రతిబింబం కూడా కదులుతుంది కదులుతున్నట్టు కనబడుతుంది కానీ చంద్రుడు కదాలేదు అదేవిధంగా పరమాత్మ మనస్సులో ప్రకాశిస్తూ ఆ మనస్సు ఏకాగ్రమైనప్పుడు పరమాత్మ ఏకాగ్రమైపోయినట్టుగా ఉంటుంది ధ్యాయతీవా ఆ మనస్సు చంచలంగా ఉన్నప్పుడు పరమాత్మ చంచలంగా ఉన్నట్లు ఉంటుంది వేలాయటీవా ఇది దీనికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది ఏమిటంటే అప్లికేషను మీ మనస్సు ఎప్పుడైనా ఆందోళనగా ఉన్నట్లయితే మీరేం చేస్తారంటే ఆ మనస్సుని సాక్షిగా దర్శించండి యు వాచ్ ది మైండ్ ఎలాగైనా అడగద్దు చేయడమే ఇంకే హౌ అంటూ ఏమీ లేదు యూ వాచ్ ది మైండ్ ఎప్పుడైతే మీరు మైండ్ని వాచ్ చేస్తారో మనస్సు ప్రశాంతమైపోతుంది మనస్సే ప్రశాంతమవుతుంది నేను ప్రశాంతం అవడమనే లేదు సాక్షికి ప్రశాంతత అనేది ఏమిటి సాక్షి సాక్షియే మనస్సు ప్రశాంతమవుతుంది సాక్షి వాచ్ చేయకుండా ఐడెంటిఫై అయ్యాడనుకోండి మనస్సు చంచలంగా ఉంటుంది దట్ ఈజ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఓకే అయితే ఓ ప్రశ్న ఏమంటే పరమాత్మ ఈ పనులన్నిటినీ పరమాత్మ చేస్తున్నట్లుగా ఉన్నది అని మీరు మా చేత చెప్పించారే ఎందుకు అలాగే మీకు చెప్పాలి పరమాత్మే చేస్తున్నాడు అనిస్తే పోలేదా అన్ని పరమాత్మే చేస్తున్నాడు లోకంలో కొంతమంది అలా అంటారు కూడా అంటే నేను తప్పు పడుతున్నానని మీరు అనుకోవద్దు నేను తప్పు పట్టట్లేదు నేను శాస్త్రాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నా ఒక ఆయన దేవాలయం కట్టాడు కట్టి దేవుడు కట్టాడు దేవుడు కట్టాడా ఈయన కట్టాడా దేవుడు కట్టాడా ఈయనే కదా కట్టాడు కథాలని కర్తంతనే కదా భోక్త కూడా తనే కదా మళ్ళీ దేవుడు కట్టాడంటే అదేమిటి దేవుడు కట్టడు వీడే కదా సో ఇలాగంటి అజ్ఞానం కూడా ఉంటుంది లోకంలో తర్వాత పూజ చేశాడు అనుకోండి నేను పూజ చేశాను అన్నది కరెక్ట్ తప్పది ఏడు చేసేదండి దేవుడే చేశాడు దేవుడు ఎందుకు పూజ వీడి కదా కాబట్టి అన్నీ దేవుడే చేస్తున్నాడు అని అండం ఒక ఫ్యాషను ఏమండి దేవుడు ఏది చేయడు అది సత్యం అన్నింటికీ దేవుడి గట్టి తోసేయూడదు ఏమండే ఈ ప్రసాదం చాలా బాగుందండి దేవుడే చేయించుకున్నాడండి ఆయన ప్రసాదం ఆయనే చేయించుకున్నాడు దేవుడు చేయించుకున్నాడు ఆ వీడితో చేస్తా దేవుడు గుడి బాగా కట్టాడంటే దేవుడే కట్టించుకున్నాడండి ఆయనకి పాపం గుడి కావాల్సి నాలో ప్రవేశం చేసి కట్టించుకున్నాడు అని ఇలాగే చెప్తారు అది అలా చెప్తారు అది కొంచెం అమాయకత్వం చేసి అలా చెప్తారు బహుశా భక్తిభావంతో కూడా అలా చెప్తూ ఉండొచ్చు తప్పేం కాదు కానీ వాస్తవం అది వాస్తవం మాత్రం కాదండి ఎందుకంటే దేవుడు ఏమీ చెయ్యరు ఇక్కడ మరి సిద్ధాంతం అది కదా సో అవతారికి చూడండి కస్మాత్ పునఃకారణాత్ నవ్యాపృతమేవా ఇది గృహ్యతే నిత్యత ఆహా ఇప్పుడు పరబ్రహ్మ దేవబ్రహ్మ వ్యాపృతం ఇవా అని అంటున్నారేంటి అంటే ఆ పనులన్నీ చేస్తున్నట్లుగా ఉన్నది అని కదా మీరు చెప్పారు అలా ఎందుకు చెప్పడం వ్యాపృతం ఏవా అని చెప్పేస్తే పోతుంది అలాగే చెప్పేయకూడదా కన్నుతో పరమాత్మ చూస్తున్నట్లుగా ఉన్నది ఎందుకు ఇది వంక చిరుగుడు పరమాత్మ కళ్ళతో చూస్తోంది చెవులతో వింటోంది ముక్కులతో అధ్వానిస్తోంది చేతులతో పనులు చేస్తోంది కాలతో నడిచేస్తోంది మనస్సుతో ధ్యానం చేసేస్తోంది అని చెప్పేసిగా ఇవా ఎందుకు అలా ఎందుకు చెప్పకూడదు అన్నట్లయితే అలాంటి పొరపాటు మీరు చేయవద్దు అని చెప్పడం కోసం శృతి చెప్తోంది ఏమని సర్వేంద్రియ వివర్జితం సర్వకరణరహితం సో చేసి ఇవన్నీ మనం చేస్తాం ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు చేయిస్తున్నాడు అని అనుకూడదు సో సర్వకరణ వద్య అనకూడదంటే ఒక రాంగ్ సెన్స్లో అనకూడదు అనీ సెన్స్లో అనొచ్చు కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా క్రిటికల్గా ఉంటాయి ఏ సెన్స్లో మీరు అంటున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి నా ఎందుకు కర్తృత్వ హోర్తృత్వములు సుతరాము లేవు అనే ఉద్దేశంతో అంటున్నాను అంటే తప్పు కాదు కరెక్ట్ కానీ చేసి చేసి దేవుణ్ణి ఎత్తి మీద వేసేయటం అనే పద్ధతి మాత్రం తప్పు సో అలా చేయకూడదు ఎనీవే ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ పరమాత్మయే ఇవన్నీ చేసేస్తున్నాడు పరమాత్మయే చూసేస్తున్నాడు అని ఎందుకు చెప్పకూడదు పరమాత్మయే చూసేస్తున్నాడు అన్నట్లయితే పరమాత్మకి కళ్ళు ఉండాలి అని చెప్పాలి కానీ వాస్తవంలో పరమాత్మ ఎందు ఏంద్రియములు లేవు సర్వేంద్రియ వివర్జితం సర్వకరణరహితం ఇచ్చ పరమాత్మకు చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు చెవులు ఇవన్నీ ఉండవండి పరమాత్మకు ఉండవు మరి మరి దేవుడు రూ దేవుడికి మనం పూజలు చేసేప్పుడు ఉన్నాయే అంటే మనము మన పూజ కోసం పెట్టుకున్నాము ఉపాసన అంట ఉపాసనార్థం ఉపాసకానం కార్యాార్థం బ్రహ్మను రూపకత్పాదన ఉపాసన చేయాలండి మీరు నిర్గుణపర బ్రహ్మని ఉపాసన చేయుట సంభవమే కాదు ఏమంటే బంగారం పెట్టుకోవాలండి బంగారం పెట్టుకోవాలి ఆ ఎక్స్ప్రెషన్ తెలుసు కదా బంగారం పెట్టుకుంటా అనే ఎక్స్ప్రెషన్ తెలుగు ఎక్స్ప్రెషన్ అది బంగారం పెట్టుకోవాలి మీరు బంగారం పెట్టుకోండి అమ్మా నేను వంద తులాలు బంగారం ఇస్తాను మీరు పెట్టుకోండి కానీ ముక్కు పొడ మెడకు పెట్టుకోవద్దు తల మీద పెట్టుకోవద్దు చేతులకి పెట్టుకోవద్దు కాళ్ళు పెట్టుకోవద్దు ఏ అవయవానికి పెట్టుకోవద్దు బంగారం పెట్టుకోండి అంటే ఏం బంగారం పెట్టుకోవడము ఏదో ఒక రూపంతో బంగారాన్ని పెట్టుకోవాలి అలాగే ఈశ్వరుడికి ధూపమాఘ్రాపయాని అన్నారనుకోండి ఆఘ్రాపయాని ఆ అన్నది ఉపసర్గ ఘ్రా ధాతువు పా ప్రత్యయం యా దాంట్లో అంటే పరమేశ్వరుకు గంధమును ధూపమును ఆఘ్రానించేట్లా చేస్తున్నాను ఆయన ఈ ధూపాన్ని అఘ్రానించేట్లా నేను చేస్తున్నాను అంటే మరి ఆయన అఘ్రాణించాలంటే ఆయనకు ముక్కు ఉండాలా కాబట్టి ముక్కు పెట్టండి సంగీతాన్ని విని శ్రావయాన్ని విజయ ఋగ్వేద పారాయణమవధారయ ఋగ్వేదం చెప్తాం మీరు వినండి ఈశ్వర వినండి ఆయన వినాలంటే చెవు ఉండాలా కాబట్టి చెవులు పెట్టండి ఆయన నైవేద్యం ఆయన నోరు పెట్టండి జిఫ్ఫ పెట్టండి అన్నీ పెట్టండి పూజ కోసం పెట్టుకున్నదే తప్ప యథార్థంగా ఉన్నదని కాదు యథార్థంగా ఉండవు యథార్థంగా ఉన్నట్లయితే దానివల్ల దోషాలు వస్తాయి ఇప్పుడు దేవుడికి పళ్ళును అవి ఉన్నాయనుకోండి ఆయన కూడా బ్రష్ తూర్పు బ్రష్ పెట్టుకోవాల్సి ఉంటుంది నిజంగా ఐ నాట్ జోకింగ్ రియల్లీ పూజ స్వామికి చెప్తారు ఎందుకంటే అది ఆయన చెప్పారంటే అందరూ నవ్వుతారు కూడా నవ్వడం వరకు బాగుంటుంది బట్ ది పాయింట్ దేర్ ఇస్ ద పాయింట్ ఇన్ స్వామీజీ ఏమన్నాడంటే పరమాత్మకి త్వగింద్రియం చర్మ ఉన్నట్లయితే ఓడోమాస్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే దోమలు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయి అంటే అర్థం ఏంటి ఈ ఇంద్రియములు యథార్థంగా పరమాత్మ ముందు ఉండవు ఏమంటే ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్లు బల్బులు హీటర్లు ఇవన్నీ ఎలక్ట్రిసిటీకి ఉంటాయా ఉండవు సర్వకరణ వర్జితం ఇర్థ అత నా కరణ వ్యాపారై వ్యాపృతం ప్రజ్ఞేయం కాబట్టి ఇంద్రియముల యొక్క వ్యాపారములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారములు ఇంద్రియములకు పరిమితమై ఉంటాయో తప్ప ఇవన్నీ వెళ్ళిపోయే పరమాత్మ కూడా అంటేసుకుని ఆయన అలాగా ఇంకా ఖాళీ లేకుండా విశ్రాంతి లేకుండా అలా ఎప్పుడూ చూసేస్తూనే ఉండాలి పోనీ వీడు పడుకున్నా వాడు ఎవడో చూస్తూ ఉంటాయి కాబట్టి పరమాత్మ ఇంకా పడుకోవడం ఉండదు కళ్ళు ముయ్యడం ఉండదు ఎప్పుడూ చూసేస్తూనే ఉంటాడు అలాగే అనుకోకూడదు కాబట్టి ఎక్కడైనా ఎవళ్ళైనా చూస్తే అది పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే చూస్తున్నారు కానీ పరమాత్మ తనతో స్వయంగా కళ్ళు ఉండవు చూడడం అనే వ్యాపారము కూడా ఉండదు ఈ ప్రసంగం ఇంకా ఉన్నది ఇటు కంటిన్యూస్ ఎలాగంటే అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఇక్కడ మనం చెప్తున్నది చూడడము వినడము పట్టుకొనిట నడుచుతా సంకల్పించుతా అవి ముఖ్యం కాదు వాటి వెనుక చైతన్యం మాత్రమే ముఖ్యం అని దట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు సినిమా తెర మీద వంద బొమ్మలు కనపడతాయి అవేవి ముఖ్యం కాదు అన్నీ కనపడిపోయి అవేమీ స్థిరము కాదు ముఖ్యము కాదు ముఖ్యము ఆ కాంతి ప్రకాశం ఒక్కటియే ముఖ్యం అదేవిధంగా కొన్ని చోట్ల ఫ్యామిలీ తిరుగుతాయి కొన్ని చోట్ల తిరగవు ఇది తిరగడము తిరగకపోవడము ఇది ముఖ్యం కాదు ఎలక్ట్రిసిటీ ముఖ్యం ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు మనం లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు నైవేద్యం ముఖ్యం కాదు నైవేద్యం ముఖ్యం కాదు జిహ్వేంద్రియాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ముఖ్యం మీరు ఈ సంగతి మర్చిపోయారనుకోండి అప్పుడు ఆ చైతన్యాన్ని మర్చిపోతారు నైవేద్యం వెంట పడతారు నైవేద్య భక్తులు ఉంటారు సో నైవేద్య భక్తులు అర్థం ఏంటి గురికే నైవేద్యం ఎందుకు ఉంటారని నా కాదు నైవేద్యం తినేస్తే ఇంకా మనం పుణ్యం వచ్చేస్తుంది ఇంకా మనం ఏం చేయక్కర్లేదు నైవేద్య భక్తులు అంటారు ఈ నైవేద్య భక్తి ఇది సమాజంలో బాగా విస్తారంగా ఉన్నది ఎందుకంటే జనులు పురాణముల పురాణగాథల యొక్క రూబిలో ఇరుక్కుపోయి ఉన్నారు నైవేద్యం తినేస్తే ఏమవుతుందండి ఏం పిచ్చా ఏమన్నా నథింగ్ విల్ హ్యాపన్ లైక్ దాట్ లడ్డూలు తినేసి తీయటి ముద్దలు తినేస్తే అనారోగ్యం చేసుకున్నప్పుడు ఇంక ఏమీ అవ్వదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఏమిటంటే జిహ్వేంద్రియము యొక్క ఏ శక్తి ఏదిగలదో ఆ శక్తికి మూలముండే పరమాత్మ ప్రధానము దాన్ని ప్రధానంగా పెట్టుకోమని అభిప్రాయం ఎనీలే సో ఐ వాంటెడ్ టు టెల్ ఎ పాయింట్ సో వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ ఐస్ రూపజ్ఞానము నాట్ ఇంపార్టెంట్ వాటి ది కంటెంట్ ఆఫ్ హియరింగ్ శబ్దజ్ఞానము నాట్ ఇంపార్టెంట్ వాటి ది కంటెంట్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ రసజ్ఞానము నాట్ ఇంపార్టెంట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఈ కంటెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు ఈ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ శుద్ధ చైతన్య పరమాత్మ దేని వల్లనే ఇవన్నీ భాషిస్తున్నాయో అది ముఖ్యము దాన్ని మీరు కొట్టుకోవాలి సర్వేంద్రియ వివర్జితం అని చెప్పకపోతే మీ మనస్సు దాని మీదకి వెళ్ళదు మీరు ఈ ఇంద్రియ వ్యాపారాలనే పట్టుకూర్చుంటారు తేడా తెలిసిందా మీకు అంచేతనే దేవుడు చూస్తున్నాడు నడుస్తున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు చేతులతో పట్టుకుంటున్నాడు వడలు తింటున్నాడు లడ్డు ఇలాగే మొదలు పెట్టాల్సి వస్తుంటాడు దీ దీస్ ఆర్ ఎలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అంచేతనే సర్వేంద్రియ గుణాభాసం అని అధ్యారోపణం చేసేసి సర్వేంద్రియ వివర్జితం అనే అపవాదిత చేయాల్సి ఉంటుంది అపవాదం చేయకపోతే మీరు మిస్టేక్లో పడిపోయే ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది దట్ ఈస్ ది పాయింట్ చూడండి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు బుద్ధి మనస్సు వీటన్నిటి యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఆ చైతన్యమునందే ప్రకాశిస్తున్నవి అని చెప్పి ఈ ఈ మొత్తం కంటెంట్ ఇవి ఐదు అవి ఐదు అవి రెండు ఈ పన్నెండు వాటి వ్యాపారములు దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ అవి ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే ముఖ్యము అని చెప్పడం కోసం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్చితం దీని మీదే ఇంకో అయం మంత్ర ఓ మంత్రం ఒకటి ఉంది దీని మాట ఏమిటి అని ఓ చర్చ ఒకటి లేవనిస్తున్నారు ఈ మంత్రం శ్వేతాశ్వత రూపణ శత్వం నుంచి వచ్చింది అపాని పాదో జవనోగ్రహీత పశ్య చక్షు సుమోర్త్యకర్ణ ఇత్యాది సెంటర్లు ఇందాక నేను లేవనిస్తున్న ఇష్యూ ఒకటి అదే లేవనిస్తున్నాను లోకల్లో అది ఎవడే చేసేడండి అంత అంటారు కదా మరి దాన్ని మాట ఏంటి మంత్రం కూడా అలా అంటూ ఉంది పైగా లోకంలో అన్నా అలాగో ఉంటారు మంత్రం అలా లోకంలో అలా ఎందుకంటారు అంటే ఒక రకమైన భక్తిభావంతో అనేవాళ్ళు కొంతమంది కొంత అతి తెలివితేటలతో అనేవాళ్ళు కొంతమంది మొత్తానికి ఎలా అన్నా అంటారు లోకంలో భక్తిభావంతో అన్నా చేసే తీసుకోండి అతి తెలివితేటలు పక్కన పెట్టండి భక్తిభావంతో అంటారు అలాగే ఏ పైగా మంత్రం కూడా అంటే ఏమంటుంది మంత్రం పరమాత్మ సహ అంటే ఆ పరమాత్మ అపానిపాద చేతులు కాళ్ళు లేనివాడు అంటే యాంప్యూటేషన్ అయిపోయి కేవలం మొండేమో తల మాత్రమే ఉన్నవాడు అని అనుకో దర్శనాలి ఐడియా అలా తీసుకోకూడదు చూడండి దర్శనాల ది ఐడియా ఓకే అపానిపాద కానీ జమన అంటే వేగముగా పరిగెత్తువాడు గ్రహీత గట్టిగా పట్టుకునేవాడు మరి చేస్తున్నట్టే ఉందా లేదా చేస్తున్నాడనే పరిగెత్తుతున్నాడు పట్టుకుంటున్నాడనే ఉంది కదా అచక్షు కళ్ళు లేనివాడు పశ్యతి చూస్తున్నాడు అకర్ణ చెవులు లేనివాడు శృమోతి వింటున్నాడు అని ఈ మంత్రంలో ఈ పనులన్నీ పరమాత్మని చేస్తున్నాడు అని చెప్తోందే మరి మంత్రం దీని మాట ఏమిటి మీరేమో ఇంతకుముందు ఈ పనులే పరమాత్మ చెయ్యడు అని మీరు అన్నారు మరి చేస్తున్నాడని మంత్రం చెప్తోంది కదా దీని మాట ఏమిటి సహా సర్వేంద్రియోపాధి గుణానుగుణ్య భజన శక్తిమతుేయం నూ సాక్షాదేవ్యవనాదిక్రియావత్వ్రదర్శనా చాలా చక్కగా డైరెక్ట్ గా తెలుసుకోవాల్సిన భాష్యం దీన్ని దృష్టాంతం చెప్తూ ఎలక్ట్రిసిటీ గెరగిర తిరిగేస్తోంది బల్బులో బ్రహ్మాండంగా గొప్పగా వెలిగేస్తోంది అని చెప్పారు అనుకోండి ఇక్కడ అని ఒకవేళ అలా అన్నారనుకోండి చూడండి ఎలక్ట్రిసిటీ ఎలా తిరిగేస్తుందో ఎలా వెలిగేస్తుందో అన్నారనుకోండి దాని అర్థం ఏంటంటే నిజంగా ఎలక్ట్రిసిటీ తిరిగేస్తోందని కాదు దాని ఏంటంటే తిరిగేటువంటి యంత్రం ఉపాధి ఆ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ ప్రవేశించగానే అది ఆ ఎలక్ట్రిసిటీ ఆ యంత్రము యొక్క లక్షణమునకు తగ్గట్టుగా శక్తిని ప్రకటిస్తుంది అటువంటి ఆ రకంగా అంటే ఆ యంత్రానికి ఏ ఫంక్షన్ ఉందో ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకునేటువంటి సామర్థ్యం ఎలక్ట్రిసిటీకి సపోజ్ ఎలక్ట్రిసిటీ బల్బులోకి వెళ్ళి తిరగడం ప్రారంభించింది అనుకోండి ఏమవుతుందో బల్బు బూర్చు ఫ్యాన్లోకి వెళ్ళి వెలగడం ప్రారంభించింది అనుకోండి ఆ ఫ్యాన్ కొంత కాలిపోతుంది అలా చేయదు ఎలక్ట్రిసిటీ బల్బులోకి వెళ్ళినప్పుడు ఆ బల్బు యొక్క ఫంక్షన్ ఏమిటి వెలగడం దానికి తగ్గట్టుగానే ప్రకటన అవుతుంది ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు తిరగడం దాని ఫంక్షను దానికి తగ్గట్టుగానే ప్రకటమవుతుంది అటువంటి మహాశక్తి ఆ ఎలక్ట్రిసిటీకి ఉంది అలాగే అలాగే అలా చెప్పాలి నతు నటు సాక్షాత్ అంతేగాని ఎలక్ట్రిసిటీ స్వయంగా సాక్షాత్తుగా తానే తిరిగేస్తోంది వెలిగేస్తోంది అని చెప్పడం అభిప్రాయం కాదు అదేవిధంగా ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమంటే చేతుల్లోకి వెళ్ళినప్పుడు పట్టేసుకునేట్లాగా ప్రవర్తించడానికి కావలసిన సామర్థ్యం ఆ పరమాత్మ యొక్క శక్తికి కలదు కానీ అదే పరమాత్మ యొక్క శక్తి కాళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంక పట్టుకోవడం అనే మాట పక్కన పెట్టేసి పరిగెత్తేయడం అనేటువంటి శక్తి సంగతుగా ప్రకటమవుతుంది అదే పరమాత్మ బుద్ధిలోకి వెళ్ళినప్పుడు పరిగెత్తడము కాదు పట్టుకోవడము కాదు నిశ్చయము చేంత అనే విధంగా ఆ శక్తి ఆ రూపంగా అక్కడ ప్రకటన సో ఇంద్రియ ఉపాధి గుణ ఆనుగుణ్య భజన శక్తిమత్ తెలుగు అనువాదం చూసుకోండి కరెక్ట్గా వస్తుంది అన్ని ఇంద్రియముల అనే ఉపాధుల యొక్క కార్యములు ఏవైతే ఉంటాయో ఆ కార్యములకు అనుగుణముగా అంటే వాటికి తగ్గట్లుగా అనురూపముగా సేవించేటువంటి ఆ అనురూపంగా ప్రకటమయ్యేటువంటి ఆ శక్తి ఆ పరమాత్మ నుండి గలదు అంతే అర్థం అంతే తప్ప అని చెప్పడం కోసం ఆ మంత్రం అలా చెప్పిందే తప్ప సాక్షాత్గా పరమాత్మ ఈ చోటు పరిగెత్తేస్తూ ఉంటాడు పట్టేస్తుంటూ ఉంటాడు చూసేస్తూ ఉంటాడు వినేస్తూ ఉంటాడని మాత్రం కాదు తెలిసిందండి అంటాం వెరీ నైస్ దీనికి ఇంకో దృష్టాంతాన్ని కూడా ఆయన కైత్రీ ఆరణ్యక నుంచి పోటీ చేస్తూ చెప్తున్నారు ఇది మళ్ళీ క్లాస్లో ఒకసారి ఈ ప్రసంగాన్ని రీక్యాప్ చేసి ఆ తర్వాత వాక్యాన్ని మనం వ్యాఖ్యానించుకున్నాము ఓం పూర్ణ మూర్ణమిదం ూర్ణమమైవశిష శాంతిశాంత శాంతి